ీనాశ్రవస్త జేష్టరాజు బ్రహ్మణా బ్రహ్మణా శృంగి సీత సాగరీమణాధిపతాశివసమారంభాష్చార్యమ్యమాన్ అస్మరాచార్యపర్య వందే గురుంపరా యస్కృత్యనం చె నరోతీ వ్యాసం తోజయముదీరే నాస్తినాయ శాంతి శాంత కృత సుఖం ఆత్మస్వరూపానికి సంబంధించిన బుద్ధి అంటే జ్ఞానము బుద్ధి అంటే జ్ఞానం ఉండాలి బుద్ధి శబ్దాన్ని జ్ఞానం అనే అర్థంలో వాడతారు అంటే అర్థకరణం అర్థం ఉంది బట్ సందర్భాన్ని బట్టి నాలెడ్జ్ సో వన్ షుడ్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ అండ్ దెన్ వన్ షుడ్ హ్యావ్ ద లవ్ ఫర్ సచ్ నాలెడ్జ్ భావన సెల్ఫ్ నాలెడ్జీ ఎందు ఒక అభినవేశం ఉండ ఒక ఫోకస్ ఉండ ఫోకస్ లేకుండా చదివినట్లయితే అది లూజ్గా ఉంటుంది దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు చాలాసార్లు అనుభవానికి వస్తూ ఉంటుంది ముఖ్యంగా జనరల్గా ఆశ్రమాలంటే ఉర్గేవ పూజలో ఇవి చేస్తారు తప్పిస్తే ఆత్మస్వరూప విచారము ఇవి ఉండదు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 सदर्भ में जो चला सूपरफिशिंटार तपस्ते अभिनी उधिवेश पटुदल अर्थम सो आत्मज्ञा अभिनवेश दूसरा पूर्ति भावना प्रेम लवाल एर्नसने अभी उ मन की संसारा अभिनिवेश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 ఆ లవర్ అను ఉంటాడు వాడు వాడు అమ్మాయిని చూస్తాడు ఆమెను నేను ప్రేమిస్తున్నాను అంటాడు ఇంట్లో వాళ్ళు ఎవడో ఒప్పుకోరు ఇవతల వాళ్ళు ఒప్పుకోరు అవతల వాళ్ళు ఒప్పుకోరు అయినా వీడు నేను ప్రేమిస్తున్నాను అంటాడు ఆ ప్రేమకి ఎంతటి ప్రేమ అంటే అది వాడు సర్వాన్ని తిరస్కరించి ఆమె వెంటే పోతుంది తాత్కాలికంగా కావచ్చు ఇది జీవితకాలం ఉండొచ్చు వాటెవర్ దాన్ని దాన్ని దృష్టాంతంగా ఇచ్చారు దాన్ని అధినవేశం ఉంటారు వాడు ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు ఫస్ట్ ఇయర్ లవ్ హీ లవ్డ్ ఏ లేడీ ఎంఎస్సీలో యంగ్ లేడీస్ ఉంటారు ఒక లేడీ అని పెళ్లి ప్రేమించాడు ప్రేమించి హీ స్టాప్ ఎంఎస్సీ సెకండ్ ఈజ్ అవ మనసు ఎందుకంటే తండ్రి ఏమన్నాడంటే నేను ఈ ప్రేమను ఒప్పుకోనున్నాను ఒప్పుకోనుంటే సరే నువ్వు ఒప్పుకోకపోతే నేను ఐ డోంట్ కేర్ ఫర్ యువర్ వర్డ్ అంటే నేను నిన్ను చదివిస్తున్నాను నీ మీద బుడను పెట్టుబడి పెట్టి చదివిస్తుంటే నువ్వేమో ఇలా చేయడానికి వీరలేదు ఐ రిఫ్యూజ్ ఇట్ నాకు నువ్వు పెట్టుబడి పెట్టనవద్దు నువ్వు చదివించవద్దు అని బయటకు వచ్చేసి బయటకు వచ్చేస్తే ఇంకా వీటికి మకావుకే కష్టం అయితే ఉంటే ఇంకా మరి ఎంఎస్సీ ఎక్కడ తోటతాడు వెంటనే ఒక జాబ్లో చేరాడు మెడికల్ రిప్రజెంటేటివ్ కానీ ఏదో జాబ్లో చేరాడు ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ మానేసాడా నా దగ్గరికి వచ్చాడు ఫస్ట్ అయ్యా లవ్ ముఖ్యమా ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ముఖ్యమా డిగ్రీ ముఖ్యమా అంటే వాడు లవ్వే ముఖ్యం అని చెప్పాడు వాడు దాన్ని అధినవేశమా అంటాడు అటువంటి అధినివేశము ఆత్మజ్ఞానం విషయంలో ఉండాలి దాన్ని భావన అంటారు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 మీకు తెలిస్తే అభిరుచి వస్తుంది అభిరుచి ఉంటే తెలుస్తుంది మీరు ఏకాగ్రంగా ఉన్నప్పుడు మాత్రమే అభిరుచి నిర్మాణం అవుతుంది అభిరుచి వచ్చినప్పుడే తెలుస్తుంది ఇవన్నీ అలాగే గిరిగిరే తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఏది ముందు ఏది వెనుక అని ఆ ముందు యూ స్టార్ట్ ఇట్ అంతా సందర్భంలో తెలుసుకోవాలి అభినవేశం ఉండే సందర్భంలో అభినవేశం ఉండాలి సో ఏకాగ్రత ఉండే టైంలో ఏకాగ్రత ఉంది ఇవన్నీ ఇంటర్మిలేటెడ్ అయి మీద మీకు అభిరుచి దాని మీదే మనసు ఏకాగ్రం అవుతుంది కూడా సో ఇవన్నీ కలిపి ఆ యుక్తునకు అంటే అసలు మనస్సునే ఆ సబ్జెక్టు మీద పెట్టి దీన్ని మనం తెలుసుకోవాలి అని జీవితంలో ఒక లక్ష్యంగా పెట్టుకోని వానికి ఆ బుద్ధి ఆ భావన రాదు సో జనుల భావనలు ఎలా ఉంటాయంటే ఎంత దృఢంగా ఉంటాయంటే కొంతకాలం ఒక సబ్జెక్ట్ని పట్టుకుని ఇంకా సర్వమును తిరస్కారం చేసేసి దాన్ని పట్టుకునేట్లాగా ఉంటాం ఆ సంసార విషయాల్లో జనులు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 మనం ఏమనుకుంటామంటే చుట్టూ ఇద్దరం ముగ్గురం ఉంటారు పిల్లలు లేకపోతే కావలసిన వాళ్ళు ఎవరో ఉంటారు కొడుకో కూతురు ఉంటారు వాళ్ళ బ్రతుకు బాధ్యత మన నెత్తి మీద ఉంది మనం అనుకుంటాం అంత పొరపాటు కానీ ఇంకొకటి లేదండి మనకి అర్థం కాదు అది అది అర్థం అవ్వాలంటే వాడు చాలా విచారం ఆత్మవిచారం చేసిన వాడు అవి ఉండాలి ఏమిటంటే అలా అనిపిస్తుంది వాస్తవంలో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 ఏ పేరు మీరు పెట్టినా మన చేతిలో ఏ ఉందండి అంతా ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత నడుస్తూ ఉంటుంది అని తెలుసుకున్నాడు అనుకోండి తెలుసుకుంటే ఆ బరువు అప్పటికప్పుడే తగ్గిపోతుంది పూర్తిగా పోవడం అలాంటి పెట్టడం తగ్గిపోతుంది ఆ యాక్సెప్టెన్స్ అనేది వస్తుంది కాబట్టి మరి ఆత్మ కాబట్టి నేను కర్తను కాను అని తెలుసుకోవాలా అక్కర్లేదా అన్నిటికీ నేనే కర్తను అనుకుంటుంటే ఎంత మహాభారంతో బతుకుతాడు ఎంత యాంగ్జైటీతో బతుకుతాడు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 సమాజం మనం ఉన్నప్పుడు ఎలా ఉంది లేనప్పుడు ఎలా ఉంది ఆఫీసు మనం ఉన్నప్పుడు ఎలా ఉంది లేనప్పుడు ఎలా ఉంది ఇంత మాత్రం మీరు పరిశీలిస్తే ఒక సంఘటన అర్థమైపోతుంది ఏమిటంటే మనం లేవున్నా లేకున్నా అంత సక్రమంగా నడుస్తూ ఉంటుంది అని తెలుసుకుంటుంది ఒకప్పుడు మనం లేకపోతే ఉపయోగకరంగా ఏక్ చోట దశ పక్కడా అని ఒకడు వదిలి పెడతాడు మంది పట్టుకుంటారు సింపతి ఏదో ఉంటుంది వాళ్ళకి అలాంటి ఉపకారాలు జరుగుతాయి మనం ఉంటే ఏ ఉపకారం ఉండదు కాబట్టి కనుక అది దీన్ని బట్టి హృషికేశ్ వెళ్ళిపోవాలని నా అభిప్రాయం కాదు ఎక్కడికి వెళ్ళిపోకలేదు మనం దీన్నంతని మనమే నిర్వహిస్తున్నాము అనే అహంకారము తప్పు అది తొలగిపోయింది అనుకోండి అదే ఆత్మజ్ఞానం అంటే అలాగే ఉంటుంది ఒక్కొక్క స్టెప్ే అలాగే ఉంటుంది సో ఈ విధంగా ఆత్మ విచారం వల్ల మనిషి బాగుపడతాడు కానీ ఊరికే గిరిగిరిగిర అనేక అంశాల చుట్టూ తిరుగుతూ ఏదో ప్రతిదీ ఓ పెసరు కట్టుకోవడంలో తప్పేం కాదు కానీ ఇప్పుడు కర్మ ఉందనుకోండి ఎంతో కొంత కర్మ ప్రతివాడు చేస్తాడు చేతగ్గ మాటే అలాగేవో జాతకాలు ఇవేవో ఓ పెసరంతా ప్రతీదీ ఉంటుంది తప్పేం ఇప్పుడు ఇల్లు కట్టుకునేప్పుడు ద్వారం ఎక్కడ పెట్టు ఎటు పెట్టుకోవాలో చూసుకోకుండా కట్టుకుంటుందా అలా ఎవరు కట్టుకుంటాడు అంత గుడ్డెద్దులాగా ఎవరో కట్టుకూడదా ఏదో ద్వారం ఇటుంటే బాగుంటుందో అటుంటే బాగుంటుందో చూసుకునే కట్టుకుంటారు కానీ ఆ చూసుకోవడానికే ఓ పేరు పెట్టి మీరు అలా కూడా కట్టుకోవచ్చు తప్పేం కానీ ఇంకా అక్కడి నుంచి అదే సర్వస్వం అనే ధోరణిలో కనుక పడ్డాడంటే మనిషి వాడు హీ గోస్ అప్ రాంగ్ ట్రాక్ దాంట్లో ఇరుక్కుపోయి ఇంకెప్పటికీ బయటికి రాలేదు అలాంటి దుస్థితిలో పడిపోతారు సో సంసారంలో ఆ డేంజర్ ఉంది కాబట్టి ఎప్పటికీ ఆత్మ విచారాన్ని చేసుకుంటూ ఉండాలి ఆ భావన లేదనుకోండి ఆత్మస్వరూపము నందు ఆ భావన ఆ భక్తి ఆ ప్రేమ లేదనుకోండి అది లేనివాడికి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 ఉపశమహ శాంతి అంటే ఉపశమహ అని అర్థం రాస్తారు ఆయన ఆయన భాష స్పష్టంగా రాస్తారు పీస్ పీస్ పీస్ అని ట్రాన్స్లేట్ చేసినట్టుగా రాయరు ఓం శాంతి శాంతి శాంతి ఓం పీస్ పీస్ పీస్ అని మామూలుగా మీకు ట్రాన్స్లేషన్స్ అలా ఉంటాయి కరెక్టే ఇంక ఏం ట్రాన్స్లేట్ చేస్తారు అంతవరకు కరెక్టే తప్పు పట్టట్లేదు ఆయన కానీ అది ఇన్కంప్లీట్ ఏం పీస్ పీస్ పీస్ అంటే ఏమన్నా ఏమైనా ఏమి తెలిసినట్టు శాంతి అంటే ఏమిటి అర్థమైంది మీకు పీస్ అంటే ఏమర్థమైంది శాంతిగా ఉండాలి శాంతి అంటే ఏంటి పీస్ఫుల్గా ఉండాలి ఇలా ఉండదు బిడాలం అంటే మధ్యము మధ్యాహ్నం అంటే విడాలి పదిసార్లు అలా అనుకునేప్పటికీ తెలిసిపోయిందనే భ్రమ కూడా కాబట్టి శాంతి అంటే చల్లారుట అని అర్థం ఆ పదం మూలం అది అగ్ని శాంతించినది అంటే చల్లారుట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 ఇప్పుడు మన మనస్సు ఇంద్రియాలు ఇవి నిప్పు ఇప్పు ఇల్లు అంటుకున్నట్టే ఇల్లు అంటుకుంటే ఎంత హడావిడిగా ఉంటుందో ఈ భోగవాసనలో ఉన్నవాడికి అంత హడావి ఇల్లు ఈ భోగాసక్తి అన్నది ఉంది అంటే ఇల్లు అంటుకుంటే ఎలా అలా ఉంటాడు ఇప్పుడు ఈ ఈ తాగుబోతులు ఉంటారు చూడండి వాడికి తాగి టైం అయినప్పుడు వాడు ఎలా ఉంటాడు ఇల్లు అంటుకున్నట్టే ఏమిటా ఇల్లు అంటే మనస్సు ఇంద్రియములు అవి అంటుకున్నా ఇది ఇల్లు ఆ ఇంట్లో మనస్సు ఇంద్రియాలున్నాయి ఇవన్నీ కూడా దేరా మనస్సు చాలా ఎక్సైటెడ్గా ఉంటుంది చాలా అభిద్రతగా ఉంటాడు ఒకతను నాతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు ఐదున్నర నుంచి ఏడు వరకు నాది ఉపన్యాసం ఆ ఉపన్యాసం ఎక్కడో పబ్లిక్ టాక్ దాన్ని అతనే తీసుకెళ్లాడు కార్లో కూర్చోబెట్టుకు తీసుకెళ్లాడు స్టేజ్ మీద ఇంట్రడక్షన్ చేసి పూచి కూడా అందే అది అయింది ఎదురుకున్న ఫస్ట్ రోలో కూర్చున్నాడు తర్వాత నా గంటన్నరసేపు ప్రసంగం గంటన్నర అయింది అయిన తర్వాత అందరూ దండాలు పెట్టడాలు మేము వెళ్ళి ఇవన్నీ ఉంటాయి ఏవో ఫార్మాలిటీస్ అవన్నీ పూర్తయ్యి రోడ్డు ఎక్కేటికి ఎనిమిది కార్లో వెళ్తున్నాం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు వెరీ షేకింగ్ గా ఉన్నాడు ఆదుర్ద యాంగ్స్ అండ్ ఎక్సైటెడ్గా ఉన్నాడు ఎక్సైటెట్ అంటే చాలా నిలబడ స్థిరంగా లేడు అనమాట చాలా చించలంగా ఉన్నాడు యాంగ్ గా ఉన్నాడు ఏమిటి సమస్య ఏమిటా అని నేను ఎంక్వైరీ చేశాను ఏంటంటే అతనికి సిగరెట్ తాగి అలవాటు ఉంది హీఈ్ గివెన్ టు స్మోకింగ్ స్వామీజీ వస్తున్నారు కదా అని మానేశాడు అది ఎప్పుడు మానేశాడు ఐదున్నరకి ఐదున్నరకి మానేశాడు ఆరింటికి ఉపన్యాసం అయితే ఐదింపు అవకపోయి ఇప్పుడో తాగాడు ఆఖార సిగరెట్ ఇప్పుడు ఎనిమిదిన్నర అయిపోయింది చాలా టైట్ గా ఉన్నాడు అప్పుడు నేను ఎప్పుడైనా పోయో సేవ తగ్గ పెద్ద దాని గురించి ఎక్కడో ఆపి జేబులో లేవు పాపం ఎక్కడో పాన షాపులు ఉంటాయి కదా ఎక్కడో తమిళనాడులో నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు చింతచేపు నీ సమస్య అదే అయితే మటుకు నా గురించి నేను ఎక్కడ కూర్చునేదో చెప్పండి చేసుకుంటూ ఉంటాను లేడి సిగరెట్ తాగిర అని చెప్పారు సో అంటే ది ఫెలో ఈస్ అన్ మైండ్ ద సెన్సఆర్ గిమ్ ఫైర్ హి కెనాట్ బి కంఫర్టబుల్ అది భోగాసక్తి అంటే అలా ఉంటుంది సంసారాసక్తి మనిషి చాలా ఎక్సైటెడ్గా ఉంటుంది ఒక గృహయజమాని ఇలా వర్ణించారు ఒక చోట శ్లోకం గుర్తులేదు శ్లోకాల్లో మన వాళ్ళు చెప్తారు కదా చాలా చెప్తారు భద్రహరా గృహయజమాన్ ఉన్నాడు ఆయన కూతురు పెళ్లి ఆఖరి కూతురు పెళ్లి ఆఖరి కూతురు పెళ్లి పెద్ద కోడలు ప్రసవ వేదనలో ఉంది పెళ్లి నాలుగు రోజుల్లో పెళ్లి పెళ్ళి రెండు పది వేయించుకుంటుంటే పెద్ద కోడలు ప్రసవం వెనకాల ఆయనకు ఆవు ఉంది ఈ ఆవుకి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లే సందర్భం వచ్చింది దానికి ఏదో అనారోగ్యం చేసింది దాన్నేమో డాక్టర్ పొదుపు వాచిందో ఏదో దాన్ని ఇప్పుడు డాక్టర్ వెటరనరీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి అదో పని ఇలాంటివివో ఇంకో రెండు ఆ శ్లోకంలో చెప్తారు ఆ గ్రహస్థ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవని చెప్పారు ఈజ్ అన్ ఫైర్ అంటే బస్ ది ఫెలో ఈజ్ అన్ ఫైర్ అంటే నెగిటివ్ ఎగ్జాంపుల్ చెప్పారు అంటే దానికి అపోజిట్ కన్ను ముక్కు చెవి దే ఆర్ నాట్ డిమాండింగ్ ఎనీథింగ్ వాటి డిమాండ్స్ అన్ని కూడా చల్లారినవి మనస్సు ఈజ్ నాట్ ప్రాజెక్టింగ్ ఎనీథింగ్ ఎడ్యుకేషన్ ఏమీ లేదు మనస్సు వైపు నుంచి ఏ డిమాండ్స్ లేవు ఏ భయాలు లేవు భయం చాలా డేంజరస్ ఏదో భయం పెట్టుకుంటాం మనం భయం పెట్టుకుంటే మనం ఎలా బతుకుతూ ఉంటాం అంటే గదిలో పాము ఆ గదిలో ఎలా మసూలుతామో జీవితంలో అలా మసూలుతూ ఉంటాం దట్ ఈజ్ హౌ వీ లివ్ గదిలో పాము ఉందనుకోండి ఆ సంగతి తెలుసు అనుకోండి ఆ గదిలోనే మీరు ఇటు ఇటు సంచారం చేస్తున్నారనుకోండి మీకు ఎలా ఉంటుంది బిక్కు బిక్కుమంటూ బతుకుతారు మనిషి అలా బతుకుతారు రియల్ లైఫ్ లో హీ లివ్స్ లైక్ దాట్ ఎందుకంటే ఎప్పుడు ఎటు నుంచి ఆపద వచ్చి నెత్తివి పడుతుందో అనే ఒక టెన్షన్ లో బతుకుతూ ఉంటాడు ఇన్సెక్యూరిటీ అంటాను ఆ సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఆ సెక్యూరిటీ ఉండదంటే సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఏదేదో ఇన్సెక్యూరిటీ హోటల్లోకి వెళ్తాడు టిఫిన్ ఆర్డర్ చేస్తాడు దిక్కుమాల వీళ్ళు ఎక్కొస్తుందో అని వ్యంగగా టిఫిన్లో ఉంటాడు ఈ విధంగా చిన్న పెద్ద అన్ని విషయాల్లో కూడా ఇన్సెక్యూర్ గా బతుకుతూ సో మనిషి ఆ రకమైన ఇన్సెక్యూరిటీ ఈ మనకున్న ఇన్సెక్యూరిటీని జనం ఈ మధ్యన మరీ విత్తలవిడిగా సొమ్ము చేసేసుకుంటున్నారు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది ఇంతకు ముందు ఈ వజ్రాలు ఆ ఢిల్లీలోనే ఉండేవి ఇప్పుడు మేము హైదరాబాద్ కూడా తీసుకొస్తున్నాము అంటాడు అని వాడి అడ్వర్టైజ్మెంట్ ఆ తర్వాత ఈ ఈ రకమైనవి చెప్పేప్పుడు వాడు ఒక ఒక పర్టికులర్ కొత్తాయో ఏదో ఉంటారు ఒక పర్టికులర్ షర్ట్ లాంగ్ షర్ట్ ఒకటి ఉంటుంది దానికి ఇక్కడ ఒక డిజైన్ లాగా అది వేసుకునే చెప్పాలి మామూలుగా ప్యాంటు షర్ట్ వేసుకుని చెప్పి అది వర్క్అవుట్ కాదు ఆ డ్రెస్సే వేసుకుని చెప్పాలి ఐ హోప్ యూ గాట్ మై పాయింట్ అది వేసుకుంటాడు ఇలా ఇక్కడ ఇక్కడ డిజైన్ ఉంటుంది అది వేసుకోవాలి అది వేసుకుంటాడు అంటే వాడు ఇంకెప్పుడు స్పిరిచువల్ మాస్టర్ అయిపోతాడు అనమాట ఆ తొక్క వేసుకుంటాయి అది వేసుకుని వాడు సీరియస్గా ముఖం పెట్టి చెప్తున్నాడు ఈ వజ్రాలు పూర్వం ఢిల్లీ వాసులకే లభ్యమయ్యేవి ఈ నవరత్నాల్లో ఒకటి వజ్రం అండ్ ఇట్ హాస్ అన్ని నవరత్నాలన్నింటికంటే దీనికి స్పెషల్ పవర్ ఉంది ఇది పూర్వం సౌత్ ఇండియా వాళ్ళకి లభ్యం కాలేదు ఢిల్లీ వాసులకు మాత్రమే లభ్యం ఇప్పుడు సౌత్ ఇండియా కూడా మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఈ వజ్రం ఏమిటంటే ఇది కనుక మీరు ధరిస్తే మీకు సకల శుభాలు కలుగుతాయి వాడికి సకల శుభములనే పదం పలికేంత సంస్కృతం కూడా రాదు సంథింగ్ రిలేటెడ్ టు దట్ హి సేస్ అండ్ దెన్ హి సేస్ వెరీ ఇంట్రెస్టింగ్లీ హి సేస్ ఈ వజ్రము శుక్రగ్రహానికి సంబంధించింది అని చెప్తున్నాడు వాడు ఏమిటండి వజ్రము శుక్రగ్రహానికి సంబంధించిందంటే ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు ఈ సమాచారం వాడిని వాడిని కాలర్ పట్టుకుని ఏమిటా నువ్వు మాట్లాడింది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయి నువ్వు కొంచెం రెస్పాన్సిబుల్ గా మాట్లాడు డోంట్ బి రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి కదా యు బీ రెస్పాన్సిబుల్ సో అది మనం కాలర్ పట్టుకుని నిలదీసామనుకోని ఏం సమాధానం చెప్తాడు అక్కడితో తాగడం ఇంకా అంటాడు వజ్రం చాలా కఠినం అని అందరూ అనుకుంటారు కానీ వాస్తవంలో వజ్రము యొక్క హృదయము చాలా సున్నితము మృదువైంది అని చెప్తున్నారు అని ఆ వజ్రాన్ని ఇప్పుడు హైదరాబాద్ లో ఇంట్రడ్యూస్ చేశాడు ఇప్పుడు అది మీరు కొనుక్కోమని అది అడ్వర్టైజ్మెంట్ పీపుల్ విల్ పర్చేజ్ ఎందుకంటే పీపుల్ ఆర్ ఎఫరైడ్ sometimes they are afraid of something which is known to them sometimes they are afraid of the unknown insecure goda i think ij wajram pattukunte neeku security <laughs> untundi ani miru parimandiki cheptav iddaru conestharu vajram shunnyatama aina hrudayam adani navaneetam avuthundi vajram yokka hrudayam shukra grahank sambandham ee rendu pointl meeda vaali istundi vaaliki aaru masalo letha samasaram jail sector is <laughs> jail loka tal ee rendu pointlu vaadu jagalu lokam cheptunadu వట్ ఈస్ దిస్ ఇమేజింగ్ సో ఆ రకంగా మనిషి భయపడుతూ ఉంటాడు ఆ భయము కామనలు వీటితోటి ఇల్లు అంటుకుంటే యజమాను ఎలా ఉంటాడో వీడు ఎలా బతుకుతూ ఉంటాడు అవన్నీ చల్లార్స్తాయి అది శాంతి అంట కామనలు శాంతించుట భయములు శాంతి చల్లారుట అది శాంతి అంట ఆ శాంతి ఉపశమ అని పేరు దానికి అది టెక్నికల్ శాంతో దాంతో ఉపరత స్థితి అలా ఉపశమంగా ఉంటారు నేను సో శాంతి అంటే ఉపశమనం ఆ ఉపశమం లభిస్తుంది ఇంద్రియములు దే ఆర్ కంఫర్టబుల్ వేర్ దే ఆర్ హౌ దే ఆర్ మనస్ ఇట్ కంఫర్టబుల్ విత్ ఇట్స్ ప్రజెంట్ సిచ్యువేషన్ అండ్ అంతకంటే ఇంకేం అదే మోక్షం అంటే బికాస్ ఉన్న స్థితితో ఎవ్వరూ కంఫర్టబుల్గా ఉండాలి నేనున్న దేశంలో ఐఎమ్ కంఫర్టబుల్ దేశం అంటే ప్లేస్ అని నేనున్న స్థానంలో ఐఎం నాట్ కంఫర్టబుల్ పొజిషన్ పోగా నేనున్న కాలంలో ఐఎం నాట్ కంఫర్టబుల్ సమ్ సమ్ పీపుల్ వాంటే ఏటో పితపకాలం వచ్చేసింది మనం త్రేతాయుగంలో పుట్టి ఉండాల్సింది కలియుగంలో పుట్టం అని వీడు పుట్టిన యుగం ఎందుకు ఆ మాటకు అర్థమే ఉంది కొంతమంది అంటాడు నానో టెక్నాలజీ ఇంకా డెవలప్ కాలేదు మనం చచ్చిపోయే డెవలప్ అవుతుందేమో వీడు కనుబుట్టి భవిష్యత్తులో పుట్టుంటే బాగుండదు టూ థౌజండ్ లాస్ ఏంజలస్ లో పుట్టుంటే బాగుంటుంది ఏదో ప్లారిటీ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 లేకపోతే గంగానదీ తీరాన్ని గోదావరి నదీ తీరాన్ని వీడు ఉన్న చోట తప్ప ఏంటే తర్వాత పవిత్రమైన దేశం కాశీలో ఉన్నవాడు రామేశ్వరం వస్తాడు పవిత్రమైన దేశం కోసం రామేశ్వరంలో ఉన్నవాడు కాశీ పోతాడు పవిత్రమైన దేశం కోసం ఐసార్ చింతారా మంచిది తీర్థయాత్రకి నేను ఎగ్నెస్ గా చెప్పట్లేదు నా పాయింట్ అది కాదు నా పాయింట్ ఏమిటంటే మీరున్న దేశమే దేశము మీరున్న కాలమే పవిత్రమైన కాలము మీకున్న స్థితిగతులే పూర్ణము దాంట్లో ఏమీ అపూర్ణత లేదు అని ఆ రకమైనటువంటి కంఫర్ట్ ఉన్నర్ కంఫర్ట్ ఏదైతే ఉందో అది శాంతి అని ఆ శాంతి లభించాలంటే సంసారంలో బాగా ముందుకు పారిపో ఆసక్తితో వెళితే శాంతి లభించడం ఆ శాంతి లభించాలంటే వీడు ఆత్మ విచారం చేయాల్సి ఉంటుంది ఆత్మా ప్రేమ ఉండాలి అది లేకుండా వీడికి శాంతి దొరకదు అని అంటారు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 ఇది మీ అండ్ మైండ్ ఇది నేను ఇది నాది అని బాహ్యమునందు దాంతో వీడు ఐడెంటిఫై అవుతాయి దేహం కూడా బాహ్యమునందే ఉంటుంది దేహం కూడా మన చేత దర్శింపబడుతూ ఉంటుంది దేహం కూడా ఇట్ ఈస్ ది ఔటర్ చుట్టూ ఇల్లు వాయితలు ఇవన్నీ అవుటర్ వీడేం చేస్తాడంటే ఇవన్నీ ఇన్నర్ అనుకుంటాడు తర్వాత ఇంకోటి దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే దేహము ఇంద్రియములు మనస్సుతో సహా ఎవ్రీథింగ్ ఈజ్ అవుటర్ రిజెక్ట్ ఇట్ చేత అది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 నేను అనే దాని యొక్క భావనను ఎక్స్పాండ్ చేయటం ఇది కొద్దిగా ఎక్స్పాండ్ చేసినక్కడ అక్కడ గోడ కట్టేస్తుంది కాంపౌండ్ వాళ్ళు కట్టేస్తుంది కాంపౌండ్ కదండి కాంపౌండ్ వాళ్ళు అంటే అర్థం ఏంటి ఇది ఇంతవరకు నాది ఆ కాంపౌండ్ వాళ్ళ నాది కాదు అంచేతనే ముందే అది నాది కాదని అనాల్సి వస్తుంది కనుకనే ముందే కాంపౌండ్ వాళ్ళు జరిపేసి కట్టేస్తుంది ఒకసారి కడితే ఇంకా నాది అన్నాడానికి వీల్లేదు ఆ కాంపౌండ్ వాళ్ళు అవతల ఉన్న ఒక్క నాదేని అంటే డెబ్బలకి వస్తారు ఇలా కట్టేటి కాంపౌండ్ వాళ్ళని అని చేత ఆ మొక్కను కూడా కలిపేస్తుంది కట్టేస్తారు కట్టే కూడా కట్టేస్తారు ఒకసారి కాంపౌండ్ వాళ్ళు కట్టేటంటే మాత్రం ఇంకా నాది కాదు ఈ లోపలిది నాది అంటాడు ఇది మన సఫరింగ్కి మూలం కాంపౌండ్ కట్టడం సఫరింగ్ అంటలేదు ఆ విధంగా సెల్ఫ్ ని ఆ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ అల్లంగా రెస్ట్రిక్ట్ చేయడం అన్నదే మనకు ఉన్న దోషం ఆ రెస్ట్రిక్షన్ లో ఏమవుతుందంటే ఐడెంటిఫికేషన్ విత్ ది అవుటర్ బాహ్యమునందు దానికి ోగ్యవస్తువులను సేవించాలి అంటే అనుభవించాలి అనే తృష్ణనుండి తృష్ణా తసిల్ పంచమే తృష్ణనుండి ఇంద్రియములను వెనుకకు మరల్చుట ఏది గలదో అది ఏ సుఖము ఇప్పుడు సాయంకాలం ఐదు అయింది ఐదో ఐదున్నర అయింది అయితే ఒక ఆయన అంటాడు మైసూర్ బోండా తెప్పిస్తాను స్వామీజీ అంట కొబ్బరికాయ వచ్చడి మైసూర్ బోండా తెప్పిస్తాను వీ కెన్ హ్యావ్ ఇట్ అంటే మీకు ఏమనిపిస్తున్నప్పుడు ఐదున్నర మీరు మంచి లంచి పన్నెండున్నరకి చేసినా ఐదున్నరకి యూ కెన్ హ్యావ్ సంవాత్ హెవీ స్నాక్స్ వేసుకొని తినడానికి తగిన వాతావరణం ఉంటుంది ఎందుకంటే లంచ్ చేసి కొంత గ్యాప్ వచ్చింది కనుక వాతావరణం ఉంటుంది తర్వాత మైసూర్ బోండా విత్ గుడి చట్నీ అంటే ఇట్ ఈస్ ఎ వెరీ అట్రాక్టివ్ విషయం సో నేను ఈ మాట నాకొక మిత్రుడు ప్రపోజ్ చేశాడు ప్రపోజ్ చేసిన వెంటనే వైనాట్ అని మనస్సు కానీ వెంటనే వెంటనే ఏడు ఇప్పుడు టైం ఎంత ఐదున్నర మనం భోజనం చేసి టైం ఎంత ఏడున్నర ఎనిమిది అరే అనదర్ టూ అవర్స్ విఆర్ గోయింగ్ టు హ్యావ్ లై డిన్నర్ సంభిక్ష బాగుంటుంది కదా భిక్ష ఏదో రుచిగా మనం భోజనం చేయచ్చు ఇంకా ఈ మైసూర్ బోండా ఉంది చూసారు అది ఈచ్ బోండా కంటైన్స్ మినిమం టెన్ గ్రామ్స్ ఆయిల్ అది హైలీ ఆయిల్ ఇష్టఫ్ దాన్ని ఏదో వేరే టైం లేనట్టు సాయంకాలమే దాన్ని వాడు స్పెషల్గా తయారు చేస్తాడు హైలీ ఆయిల్ ఇష్టఫ్ అది ఇలా పిండితే దాని నుంచి ఆయిల్ వస్తుంది అంత బేస్ అంత యూస్లెస్ స్నాక్ అదే కానీ ఇంకొకటి అది అది తిన్నాం సాయంకాలం ఐదున్నర గది తింటే అది శరీరం అలాగే కొద్ది ఒకసారి యవ్వనంలో ఇలాంటివన్నీ నడుస్తుంటాయి కుర్రాళ్ళకి వాళ్ళు రాళ్ళు తింటే అరిగించుకుంటారు యంగ్ పీపుల్ ఒక వయస్సు వచ్చిన తర్వాత మన ఇది అవసరం లేదు తప్పు అప్పులు దీని ధర్మాధర్మాల పాయింట్ కాదండి దీంట్లో ధర్మాధర్మాల ఇష్యూ ఏమీ లేదు గీతలో మీకు ధర్మాధర్మాల ఇష్యూ ఉండదు జనరల్ గా ఉండదు ఇక ఒక హెచ్చరిక చేసూస్తారు అవర్జనీయములనే సేవించబోయ్ అని ఓ మాట అనే సూచేస్తారు అంతేకాని దాని మొత్తం మీకు సాగతీయం ఇష్యూ కాదు ధర్మబద్ధమైన భోగాన్నే తిరస్కారం చేయమని చెప్పి పాఠం కాబట్టి సో మైసూరు గోడా తినొచ్చు పులిహారినొచ్చు అన్నీ తినొచ్చు సాయంకాలం పూట ఏ అభ్యంతరం ఏం లేదు బట్ ది ప్రాబ్లమ్ ఈజ్ యూ డోంట్ నీడ్ ఇట్ అన్నెసెసరీ మనస్సు ఏం చేస్తుందంటే అతృష్ణ కలిగి ఉంటుంది మీరు ఒకటి రెండు సార్లు మీరు నచ్చ చెప్పారనుకోండి మనస్సుకు మనస్సుకి నచ్చ చెప్పండి ఊళ్ళో వాళ్ళకి పాఠాలు చెప్పడం కాదు మనకి మనం పాఠాలు చెప్పుకోవాలి ప్రతి ఒక్కరు పాఠం చెప్తాడు మనకి మనం ఒక పాఠం చెప్పుకుంటూ ఉండాలి వన్ హాస్ టు మనస్ ఫాల్ దిటా చాలా ఇప్పుడు ఏమో అక్కర్లేదు ఇప్పుడు అవసరం లేదు ఇంకొక గంట సేపు ఆగితే మనకి దక్కగా భోజనం చేయొచ్చు అండ్ తర్వాత మంచి నీళ్లు తాగితే మంచి బలం వస్తుంది కాబట్టి చల్లటి మంచి నీళ్లు కుండలో నీళ్లు తీసుకుని ఒక గ్లాస్ తాగేస్తే ఇంక బోండా ఏ బోండా దాని శాట్ రాదు వాస్తవండా హాయిగా ఉంటుంది అది సుఖం దట్ ఈస్ ది రియల్ సుఖం ఈ బోండా వెనకాల పడి దాన్ని నాలుగు తోండాలు తినేసి కూర్చుంటే ఆయిల్ అంతగా హాయిగా ఉంటుంది తర్వాత కడుపు ఏదో పోట్ల కింద వస్తుంది రాత్రి భోజనం చేయాలో తెలియదు మానేయాలో తెలియదు ఇదంతా హ్యూసెన్స్ ఇట్ ఈజ్ ఐ ఇల్ హెల్త్ ఇలా చేస్తే కార్డియాలజీ డిపార్ట్మెంట్ దగ్గర డయాబెటీస్ డిపార్ట్మెంట్ దగ్గర కూర్చుంటూ ఉండాలి వెళ్ళి అప్పుడప్పుడు బట్ ఇవై ఆలోచిస్ ఏది సుఖం కాబట్టి సుఖం స్థూలంగా ఆలోచిస్తే అంత బాగుంటుందో బాగుండాడు అది సుఖం అంటాడు అది సుఖంగా దుఃఖం అదే నేను ఒకే దృష్టాంతం చెప్పాను భోగాలన్నిటి వేయడలా ఇటువంటి అభిప్రాయాన్నే ఉండాలి కాబట్టి సో ఎప్పుడు కూడా ఆత్మ సుఖం ఉన్నది కానీ ఆత్మస్వరూపం నుంచి బయటకి పారిపోవడంలో సుఖం లేదు ఇవన్నీ కూడా ఈ భోగాలన్నీ కూడా దే ఎస్కేపింగ్ ఎస్కేప్ ఉపయోగపడతాయి వీడు వీడే బారుకుపోయి తాగేసి చేస్తూ ఉంటాడు ఎందుకంటే హీ స్ట్రయింగ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ది వర్ల్డ్ పూర్వ హెలో హీజ్ నాట్ ఎంజాయింగ్ ఎనీథింగ్ ఇట్ ఈజ్ హీ స్ట్రయింగ్ టు ఎస్కేప్ ఎక్కడికి ఎస్కేప్ అవుతాడు ఊటీకి వెళ్తాను అంటాడు ఊటీ ఊటీకి వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తాను అంటారు అయితే క్రూస్ క్రూస్ ఎక్కి ఆ సముద్రంలోకి వెళ్ళొస్తాను ఈ సైన్ టు ఎస్కేప్ ఫ్రమ్ ది వరల్డ్ ఫ్రమ్ దట్ బర్త్డే ఆఫ్ ఇన్సెక్యూరిటీ అండ్ ఫ్రమ్ ది బర్త్డే ఆఫ్ డూయర్షిప్ ఇవన్నీ కూడా సతమతమవుతో వీటి నుంచి ఎస్కేప్ కోసమని ఊటీకి వెళ్తాను లేకపోతేనేమో ఎక్కడ ఒక వెళ్తాను ఇది చేస్తాను ఇది చేస్తాను ఇవన్నీ ఎస్కేప్ ఇది అలా ఎస్కేప్ అవుతున్నంతకాలం వాడు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 సిగరెట్ తాగి కొట్టేస్తాడు అడ్వర్టైజ్మెంట్ లో వాడు సిగరెట్ తాగేసి నలుగురిని కొట్టేస్తాడు కొట్టేసి ఒక అమ్మాయి బుజం మీద చేసి పెడిపోతాడు ఇదంతా సిగరెట్ వల్ల చార్నార్ వల్ల వచ్చింది అంటాడు ఇదంతా ఏది నలుగురిని కొట్టేసేయటం నలుగురిని చిగచక కొట్టేస్తాడు అమ్మాయి ఏమో వీడిని లవ్ చేసేస్తుంది ఇదంతకీ మూలం చార్నార్ సిగరెట్ ఇది అడ్వర్టైజ్మెంట్ ఈ అడ్వర్టైజ్మెంట్ వాడు చేయడానికి తగ్గట్టే ఉంది ఈ జలం కూడా దానికి తగ్గట్టుంది విమజనో బ్యాన్ ఏదో చేసినట్టు ఉన్నారు ఇలాంటి చిల్లీ అడ్వర్టైజ్మెంట్స్ ఒకప్పుడు ఇలా ఉండేది అడ్వర్టైజ్మెంట్ దిస్ ది అడ్వర్టైజ్మెంట్ అంత యూస్లెస్ అడ్వర్టైజ్మెంట్ అదే కానీ ఇంకొకటి మీరు ఎవరినైనా అడిగి చూడండి మీరు సిగరెట్ తగినట్లయితే మీకు ఇన్హలేషన్ ఎక్సలేషన్ మెకానిజం తగలబడిపోతుంది అండి మీకు ఆక్సిజన్ పీల్చినప్పుడు అది ఇంటేక్ ఆక్సిజన్ ఇంటేక్ బాగా దెబ్బతింటుంది ఆ సాఫ్ట్ మెంబ్రెయిన్ లైనింగ్ ది లంగ్స్ విల్ రివోకబులి గెట్ డిస్ట్రాయిడ్ సిగరెట్ వల్ల కాబట్టి వీడికి గాలికి అలా వెళ్తుంది బయటకు వస్తుంది తప్పిస్తే ఆక్సిజన్ అభిసనం సరిగ్గా ఉండదు వాడి జీవితంలో మళ్లీ ఎప్పుడు కోలుకోలేనంత విధంగా నష్టపోతుంది బట్ వాట్ ఈస్ దిస్ మేనేజర్ స్లేవ్ ఆఫ్ టొబాకో అని సోక్రటీస్ అన్నాడు సోక్రటీస్ ఒక నీతులు చెప్తూ ఈ మాట అన్నాడు దానిలో ఎప్పటించిందో చూడండి టొబాకో మేనేజర్స్ లేవ్ ఆఫ్ టొబాకో అని ఆయన అన్నాడు ఆయన శిష్యులకు ఆయన ఆత్మవిచారం చేసి వాడు సోక్రటీస్ ఆత్మజ్ఞానే ఆయన సోక్రటీస్ అంటే శంకరాచార్యున్నట్టు వాడు సామాన్యుడు కాదు దేహాభిమానం లేని మహాజ్ఞానం ఆయన్ని శిష్యులు శిష్యులకి ఆయన చెప్పాడు విషం తీసుకోమంటే దేహాభిమానం లేకుండా విషపానం చేశాడు అతను సో అతను చెప్పాడు మేనేజ్ లేవ్ ఆఫ్ టొబాకో ఎక్కడో సందర్భంలో చెప్పి మీరు సిగరెట్లన్నీ తాకండిగా ఆ టొబాకోని వాడకండి చెప్తాడు వాళ్ళకి ఆయన దగ్గర అధ్యయనం చేసిన వాడికి సో ఎనీవే సో ఈ భోగాలు ఏవైతే ఉన్నాయో భోగే రోగ భయం భోగంలో రోగం ఉంది రోగాన్ని బట్టి భయం ఉంది మీరు భోగాలు అధికం అయ్యకూడదు భయం పెరిగిపోతుంది చాలా భయ భయస్వభావం అయిపోతాడు ఒక అతను నాతో చెప్పాడు ఒక మినిస్టర్ పిఏ నా క్లాస్కి ఏదో సందర్భంలో చెప్పాడు నేను ఎప్పుడు ఎంక్వైరీ చేయనుండే వాళ్లే చెప్తారంటే వాళ్ళు చెప్పింది విన్నామే కానీ నేను అలాగంటే ఎంక్వైరీలు చేయను ఏమని మా మినిస్టర్ గారు రాత్రి ఏడు నుంచి మళ్ళీ తెల్లారి వరకు చాలా ఎక్సైటెడ్ కండిషన్లో ఉంటాడండి ఆయన చాలా సిక్ మ్యాన్లాగా ఉంటాడు ఎందుకంటే తాగుడికి బాగా అలవాటు పడిపోయాడు తాగితేగా నిలబడలేడు సాయంకాలం ఏడు అవుతోందని ఆ అవుతోంది మనిషి ఎక్సైట్ అయిపోతూ ఉంటాడు యాంగ్జైటీలో పడిపోతాడు ఈ దగ్గరే ఉద్యోగం చేస్తున్నాం మేమని చెప్పారు ఆ తర్వాత ఈ మాట చెప్పిన ప్రభుత్వం పడిపోయిన వాడు మినిస్టర్ ఈ తాగుడు విధులు ఈ రాజకీయ నాయకులు ఉన్నారే వాళ్ళు చాలా సందర్భంగా ఉంటారు ఆ పవర్ దే బికమ్ డ్రంక్ ఇట్ పవర్ అండ్ దెన్ దే అక్వైర్ ఆల్ కైండ్స్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ దే సఫర్ వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవుతుంది వాళ్ళు ఏం నెక్కింది బాగుంటుంది ఏమి ఉండదు ఊరికే ఏదో ముందు వెనక ఏదో ఉంటాయి అనుయాయులు ఉంటారని చూసి మనం అసూయపడ్డమే కానీ వాడు అసూయపడ్డదగ్గవాడు కాదు శోచ్య శోచ్య ఇలా ఉంటారు మనుషులు భోగలాలసులై చాలా దుఃఖాలను అనుభవిస్తూ కాబట్టి ఈ ఇది నేను ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ చెప్పాను ఇటువంటి భోగలాల సత్వం హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోవాలి మనం కూడా సంసార ఆసక్తి ఉంటుంది మనం ప్రాక్టికల్ పీపులము ఇటువంటి భోగాల నుంచి కొంతవరకు దూరంగా ఉన్నా ఇంకా మనలో కూడా పెరవత్స డిజైర్స్ ఉంటాయి భో ఆసక్తి ఎక్కువగా ఆసక్తి సో ఒక మనిషి సుఖంగా జీవించాలి అనే దాని గురించి మనకు ఉండే కల్పన ఏదైతే ఉందో అదంతా తప్పే మనం ఏమనుకుంటామంటే వాడు ఇంగ్లీష్ చదివిన వాడేది ఉండాలి పెద్ద ఉద్యోగం చేసి ఉండాలి కారు ఉండాలి అమెరికా వెళ్ళాలి ఇన్ని ఉంటేనే వాడు సుఖపడతారని మనం అనుకుంటాం చాలా పొరపాటు సో మనకి ఆ సంసారాసక్తి చాలా ఎక్కువ అంచేతనే మనము అది ప్రొపోర్షనేట్ గా ఉంటుంది ద మోర్ వ్యూఆర్ అటాచ్డ్ టు ది థింగ్స్ ఆఫ్ ది వరల్డ్ ద మోర్ వేస్ ఆఫ్ ఆర్ ద లెవెల్ ఆఫ్ సఫరింగ్ అని బట్టి లెవెల్ ఆఫ్ సఫరింగ్ ఎక్కువ ఉందంటే వాడికి అటాచ్మెంట్ ఎక్కువ ఉందనమాట అది డైరెక్ట్లీ ప్రపోర్షన్ ఉంది కాబట్టి సో ఈ సుఖదుఖముల పరిభాషను చక్కగా అర్థం చేసుకుని ఆత్మనిష్టను కలిగి ఉండాలి గో విత్యన్మ శు విత్యన్ మూ గో విత్యన్ బయటే ఉండండి వీడికి భ్రాంతి తప్పిస్తే అనాత్మని ఏదైతే ఉండదో అదంతా విథ్య అండ్ దానివల్ల ఉపయోగం ఉండదు గో సో ఎలా ఉండాలంటే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 సంసారానికి సంబంధించిన విషయాలలో మనం చాలా జాగరూకులుగా ఉంటాం చాలా పొరపాటు అది అలా ఉండకూడదు సంసారాన్ని దాని దారిని దాన్ని వదిలేయాలి అది అలా నడుస్తూ ఉంటుంది సో ఇట్ రిమైన్స్ ఇన్ ఏ కార్నర్ వీ షుడ్ నాట్ పే మచ్ ఎకన్షన్ టు ఇట్ మనం చేయాల్సిన కొద్దిగా ఉంటుంది అది ఏదో చేసేయటం దాని దారిని దాన్ని పన్నెవ్వడం మనం ఆత్మనిష్ఠులమే అలా మన షుడ్ బి అవేర్ ఆఫ్ మన్ సెల్ఫ్ అది అటువంటి ఆత్మజ్ఞాన అభినివేశం ఉన్నప్పుడు మాత్రమే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 ఆ రూట్ లో అట్ ది రూట్ ఆఫ్ మై బీయింగ్ నా ఎగ్జిస్టెన్స్ మూడవలో నేను ఫ్రీ అండ్ హ్యాపీ అనే సత్యం అదే ఆత్మజ్ఞానం అంటే దాని పేరే అదే ఆత్మజ్ఞానం అంటే ఈ వారు ఆల్రెడీ దాని కొత్తగా కానక్కర్లా ఆ సత్యాన్ని నిస్సందేహంగా మీరు గుర్తుపట్టగలగాలి అలా గుర్తుపట్టాలంటే సంసార భోగముల వెంట పరుగులు ఎత్తుతూ ఉన్నా లేకపోతే సంసారం నందు ఆసక్తిని అధికంగా కలిగి ఉన్నా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 ఉపబ్యత ఇర్థ కాబట్టి తృష్ణ ఉండగా భోగాసక్తి ఉండగా సంసారాసక్తి ఉండగా అటాచ్మెంట్ టు ది కింగ్స్ ఆఫ్ ది వరల్డ్ అటాచ్మెంట్ టు ద హ్యూమన్ రిలేషన్షిప్స్ సో ఇవి ఉన్నంత కాలము వాడికి సుఖము గంధ వాసన గంధం అంటే లేశమనర్థం గంధ శబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి సంస్కృతంలో ది స్మెల్ ఆఫ్ ఇట్ అని అయోటా ఆఫ్ ఇట్ ఎందుకంటే గంధం అన్నది ఎప్పుడూ సూక్ష్మంగా ఉంటుంది కనుక గంధ చెప్పడానికి అలా అలాంటి అర్థం ఉన్నది సో గంధ గంధమాత్రము కూడా లేదు అంటే లవలేశము కూడా లేదు అని అర్థం ఈవెనైనా అయోటా ఆఫ్ హ్యాపీనెస్ మీకు జీవితంలో ఉండదు ఎప్పుడు ఈ భోగాసక్తి ఉన్నంత కాలము కృష్ణాయాము సత్యాము సో సుఖస్య గంధమాత్రమే నా ఉపపద్యతే మానవులు ఈ భోగాసక్తిలో పడి చాలా చాలా భయంకరమైన తప్పుదారులు తొక్కుతారు నేను చూసి ఆశ్చర్యపోతూ ఉంటాను ముఖ్యంగా ఈ పార్టీ క్రౌడ్ అని ఉంటుంది ఈ పార్టీ క్రౌడ్ భోగాసక్తి చాలా దుష్టమైనది అని చెప్పడానికి దృష్టాంతంగా వాళ్ళు ఉపయోగిస్తారు అందుకోసం చెప్పడం వాళ్ళు ఈ పార్టీకి వెళ్లే యంగ్ పీపుల్ యంగ్ యంగ్ అండి మిడిల్ ఏజ్ కావల్స్ క్రౌడ్లే ఓల్డ్ పీపుల్ కూడా సిగ్గు శరణ లేకుండా పార్టీలకు వెళ్తూ ఉంటారు అదో ఇస్ దే సో వాళ్ళు ఈ యంగ్ పీపుల్ చాలా రాంగ్ వాల్యూ సిస్టమ్ లో కొట్టుకుపోతూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే మీరు మీకు తెలిసే ఉంటుంది మీకు తెలియకుండా ఎందుకుంటుంది నాకు తెలిసిందంటే మీకు తప్పకుండా తెలిసి ఉంటుంది సో నేనెప్పుడు తలుపులు మూసి కూర్చుని ఉంటా అయినా కూడా ప్రపంచం గురించి కొద్దిగా నాకే తెలియగలను మీకు ఎందుకు అంటే నేను తిరుగుతూ ఉంటాను నేను తిరిగినంత తిరుగుతు మీరు తిరగకపోవచ్చు దట్ కుడ్ బి దేర్ బట్ స్కిల్ వాళ్ళు ఏం చేస్తారంటే మ్యాచింగ్ అని ఒక పిచ్చి ఒకటి లేడీస్ యాజ్ వెల్ అస్ ఇప్పుడు ప్యాంటు ప్యాంటు దాన్ని ప్యాంటు షర్టు దాన్ని షర్టు కొనుక్కోడు వీడు వీడు ప్యాంటు షర్టు కలుపు కొంటాడు ఆ ప్యాంటుకి షర్టు మ్యాచింగ్ అంటాడు ఇంకా స్త్రీలు అయితే ఇంకా అన్నీ మ్యాచింగ్ చెప్పుల దగ్గర నుంచి నెత్తి మీద పెట్టుకునే పిన్నుల దాకా అన్నీ మ్యాచింగ్ ఏ టు జీ అన్నీ మ్యాచ్ అవుతూ ఉండాలి చీర దగ్గర అన్నీ మ్యాచ్ అవ్వాలి బొట్టు కూడా మ్యాచ్ అవ్వాలి ఈ పిక్చర్ అక్కడితో తాగదు కన్ను గుడ్లు ఉంటాయి చూడండి అది కూడా మ్యాచ్గా అంచేతనే కాస్మెటిక్ లెన్స్ అని కాంటాక్ట్ లెన్స్ ఒకటి ఉంది కాస్మెటిక్ కాంటాక్ట్ లెన్స్